కీర్తన నూట నలభై రెండు అటు గుడువు మనస నీవన్నీలాగులబొరలి ఇటు గలిగి నీకునై హిత విచారములు కలకును గలిగే ఘోర పరితాపంబు కూరిమికి గలిగే ననుకూల దుఃఖములు తారతమ్యములేని తల పోతలకు గలిగే భారమైన లంపటమనడి మోపు తనువునకు గలిగే సంతతమైన తిమ్మటలు మనువునకు గలిగే ఆ మని వికారములు పనిలేని సంసార బంధం బునకు గలిగే ఘనమైన దురిత సంగతి తోడి చెలిమి దేహికి ని గలిగే నింద్రియములను బోధింప దేహంబునకు గలిగే తగని సంశయము దేహాత్మకుండైన తిరువెంకటేశునకు దేహి దేహాంతర స్థితి చూడగలిగే